కీర్తన సంఖ్య మూడు వందల తొంభై నాలుగు పాపము పుణ్యము చేపట్టు ముని చేతిది ప్రాణీ నాలుక కొనలనే నానుచునున్నది కాలపు నిజమును కల్లయును వాలుచును తాసు బలేనున్నదిదే తాలిమి ధర్మ ధర్మములు చేతుల కొనలను చేతయున్నది జాతిగ స్వర్గమును ఆతల వేదోక్తమైన కర్మములు దాతని పిడికిట దగలను వెదకు మనసు కొట్టగొన మాయయునున్నది వెనక శ్రీవేంకట విభుడునదే తని దాస్యమునున్నది వినిచే కొందువు వెదకవో నీవు